యదప్యుక్తం జ్యోతిషి భావా చేతి అదే ఒక సమస్య ఉంది ఇప్పుడు దేవతలకి జ్ఞానమునందు అధికారము కలదు అంటే దేవతలకి విగ్రహం ఉండాలి కానీ మరి మహర్షి అవని చెప్తున్నాడు జ్యోతిషి భావాచ్చ ఇది విగ్రహం చూపించి నాకు చూడు సూర్యుడికే చూడు అక్కడ నీకేమైనా విగ్రహం కనపడిందా చంద్రుడికే చూస్తే విగ్రహం ఏమైనా కనపడిందా అగ్ని ఎదురకుండా అగ్ని ఉన్నది అగ్నిలో నీకేమైనా విగ్రహం కనపడిందా ఏమీ లేదే అన అని ఓ పూర్వపక్షం విగ్రహం లేకపోతే మళ్ళీ వేదాంతమున అధికారంలో ఖండించి వస్తుంది అని పూర్వపక్షం మనం చూసాం కదా మరి దాని మాట ఏమిటి దానికి రిప్లై ఇవ్వాలి కదా దాన్ని ఆ లూజండ్ని యు హు టైట్ అప్ అత్రూమ ఈ విషయంలో మేము సమాధానం చెప్తున్నాము జ్యోతిరాజి విషయ అపి ఆదిత్యాదయ దేవతవచనాశేతం ఐశ్వర్యాద్యుపేతం తం తం దేవతాత్మానం సమర్పయీ దీంట్లో ఒక దృష్టి ఉంటుంది అంటే దృష్టి ఆ దృష్టినే మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారా వెళ్ళకే మీకు చిత్రపటం చూపిస్తా చిత్రపటం చూపిస్తా ఆ చిత్రపటం అంటే ఒక క్యాన్వాస్ మీద పెయింటింగ్ ఆ పెయింటింగ్లో ఏముంటుంది కొండలు రెండు కొండలు ఆ కొండల మధ్యలో సూర్యుడు వేయిస్తున్నాడు ఇటువైపు నది ప్రవహిస్తూ ఉంటుంది ఇటు పచ్చిక మైదానము దాంట్లో ఒక ఆవు గడ్డి మేస్తూ ఉంది అక్కడ మామిడి చెట్టు ఆ చెట్టు కింద ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు అందమైన క్యాన్వాస్ దీంట్లో జడులు ఎవరు చేతనులు ఎవరు అని ప్రశ్న జాతకాలు చూసింది అన్నీ జడమే అని ఒక సమాధానం చెప్పారు మామూలుగా మీరు పిల్లలు ఎవరిలో హై స్కూల్ పిల్లలను వాళ్ళు ఏమైనా చెప్తారు ఇవో ఈ మనిషి ఈ ఆవు చేతనులు ఆ నది కొండలు సూర్యుడు పచ్చికబైలు జడము అని చెప్తారు అది ఒక సమాధానం ఇంకో సమాధానం ఏమిటి అన్నీ జరమే ఇంకో సమాధానం ఏమిటో తెలుసిన ఇంకో సమాధానం ఉంది అదేమిటంటే అంతా చేతనమే మరి అవుట్ ఆఫ్ ది బాక్స్ అది సమాధానం అది వేదాంతం ఒకసారి కొద్ది స్వామిజీ నాతో మాట అన్నారు ఏమా నువ్వు నువ్వు గమనించేవా లేదో ఇదంతా జ్ఞానం తప్ప ఇంకేం లేదన్నారు నేను అన్నాను గమనించానన్నాను వెరీ ట్రూ ఇప్పుడు కొండ ఉంది కొండ అది రాళ్ళ గుంప రాళ్ళ యొక్క రాశియా లేకపోతే జ్ఞానమా జ్ఞానం ఎందుకంటే కొండ యొక్క జ్ఞానమును బట్టి కొండ ఉందండి కొండ యొక్క జ్ఞానం లేకుండా కొండ ఎక్కడుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఘట జ్ఞానమా ఘటమా మీరు ఆలోచించండి ఇక మామూలుగా గతానుగతికంగా ఘటం ఘటం ఘటం ఘటం అని అందరూ ఉంటున్నారు కాబట్టి మీరు అనొచ్చు కానీ మీరు లోతుగా పరిశీలిస్తే అక్కడ ఘట జ్ఞానమే ఉండదు సర్వం చైతన్యమే చైతన్యం తప్పి ఇంకోటి లేదు అంచేతనే మహర్షులు ఏమన్నారంటే ఈ జగత్తు అడవుల నుంచో పరమాణువుల నుంచో లేదా బిగ్ బ్యాంగ్ నుంచో పుట్టిందని వాళ్ళు అనలేదు ఒక ఒక సెన్స్లో అనొచ్చు మీరు అలా అనొచ్చు ఇప్పుడు ఆ ఫోటోలో పిల్లాడు ఇవి రెండు చేతనములు ఇది జన్మలు చెప్తే అది కరెక్టే రానా అని చెప్తావాని చెప్పమా ఇన్ ఇన్ దట్ సెన్స్ ఇన్ దట్ లెవెల్ ఇట్ కరెక్ట్ అంతా జడమే దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ దెర్ ఈజ్ నో అన్ ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూత్ బట్ దెర్ ఈజ్ ఎ హయ్యర్ ట్రూత్ ఆల్వేజ్ శ్రీ వివేకానంద స్వామి ఆ మాటలు అంటాడు కాబట్టి ఎవరిని మీరు తిరస్కరించాల్సింది ఏం లేదు సో దట్ ఈస్ ట్రూ ఇట్ ఈస్ ట్రూ ఇది జడము ఇది చేతనము ఇట్ ఈస్ ట్రూ ఎవ్రిథింగ్ ఈజ్ జడము బట్ దెన్ దెర్ ఈజ్ ఏ లెవెల్ ఇన్ విచ్ ప్రతిది చేతనము అసలు నిజానికి ఒక ఉపదేశం ఏమిటంటే ఆ ఉపదేశము ప్రతిదాన్ని చేతనముగా దర్శించడం అభ్యాసం చెయ్యి కొండని చూసి ఇది చేతనముని దర్శించాలి మన దురదృష్టం ఏంటంటే మన మహర్షులు కొండని పూజించాడు కాబట్టి మనవాళ్ళు కూడా కొండని పూజిస్తారు కానీ ఎలా పూజిస్తారు కొండని కొండగానే పూజిస్తారు తప్ప చేతనముగా పూజించరు ఇప్పుడు అరుణ అరుణాచలం ఉన్నది రమణ మహర్షి అరుణాచలాన్ని ఎలా దర్శించాడు ఒక రాళ్ల గుట్ట కింద దర్శించాడా లేక చేతనముగా దర్శించాడా ఆయన ఆయన చేతనముగా దర్శించి అది శివుడు అన్నాడు అది శివుడు అది చేత ఆయన దృష్టిలో అది రాళ్ల గుట్ట కాదు అది అది చేతనం అది ఎందుకంటే నువ్వు ఏదైతే పర్వతం అంటున్నావో అది పర్వతావచ్ఛిన్న చైతన్యమే పర్వతము అనే రూపును పెట్టుకున్న చైతన్యానికే పర్వతం అని పేరు నేను అంటే ఏమిటి అహం అవచ్ఛిన్న చైతన్యమే అహం అనే భావానికి అలవాటుకుంటుంటాము ఆ భావముతోటి పరిచ్ఛన్నమైన చైతన్యమే ఈ జగత్తులో చైతన్యం తప్పింకేదీ లేదు అంతా చైతన్యమే ఈ అంతా చైతన్యమనే మాట ఆదిత్యుడు మండే గోళము కొండ రాళ్ల గుప్త నది ప్రవహించే నీరు అనే జ్ఞానానికి ఇట్ అపోజ్డ్ ఇట్ ఈజ్ నాట్ అపోజ్డ్ దానికి అపోజిట్ కాదు దానికంటే అతీతంగా ఉంటుంది ఈ జ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని నేను కాదన్నాను ఇప్పుడు ఆదిత్యుడు సోలార్ ఫిజిసిస్ట్ ఉంటాడు వాడు సోలార్ వాడు స్టెటస్కు అది వాడు టెలిస్కోప్ పెట్టి సోలార్ ఫిజిక్స్ వాళ్ళు బాగా స్టడీ చేస్తారండి ఒక టెలిస్కోప్ ఉంది ఈ మధ్యన ఆశా వాళ్ళు పంపించారు కేవలం సన్ను స్టడీ చేయటమే ఆ టెలిస్కోప్ దానికోసం వాళ్ళు ఇయర్ మార్క్ చేసి దాన్ని అక్కడ ఫిక్స్ చేశారు ఎందుకంటే మిగతా టెలిస్కోప్ హబులు ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి ఇది సన్నే ఆ సన్నను వాళ్ళు అలా పరిశీలిస్తూ ఉంటారు దాంట్లో సన్ స్పాట్స్ అని ఇదని అదని సన్ ఫ్లేయర్స్ అని ఏవేవో పరిశీలిస్తూ వాళ్ళ దగ్గరికి వాళ్ళ వాళ్ళ దృష్టి ఏమిటి సూర్యుడు అంటే మండే గోళము ఆ మంట నుంచి వస్తుంది ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ క్యాల్కులేషన్స్ కూడా వాళ్ళు చేస్తారు దాని ప్రభావం మన భూమి మీద ఎలా పడుతుందని కూడా క్యాల్కులేట్ చేస్తాడు అదంతా కరెక్ట్ అవుతుంది మనం చెప్పేటువంటి దేవతాభావము దానికి అపోజ్డా కాదు దట్ ఈజ్ ఇన్ ఇన్ ఇట్స్ లెవెల్ ఇట్ ఈజ్ ఓకే బట్ ఆయనే శంకర్లు అంటారు ఆయన ఏమంటున్నారంటే జ్యోతిరాది విషయా అపి సూర్యుడు అన్నప్పుడు అది మండేగోళము దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఆదిత్య అన్నది ఆదిత్య అన్నారు దేవత పేరు ఆదిత్య అన్నప్పుడు అది మండేగోళము అవునా కాదా అవును మండేగోళము అవును అయినప్పటికీ దాని చైతన్యము గలదు ఆ ఆదిత్య శబ్దము చేతనావంతం చైతన్యముతో కూడిన ఒక తత్వమును బోధిస్తుంది ఆ తత్వానికే దేవత అని పేరు కాబట్టి ఇప్పుడు చూడండి చాలా లోతైన ఫిలాసఫీ ఇప్పుడు అరుణాచలం వెళ్ళి అక్కడికి వెళ్ళి అరుణాచలం చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చేటంటే ఆ ప్రాక్టీస్ వెనుక చాలా లోతైన ఫిలాసఫీ ఉంది దాంట్లో ఇంకా మళ్ళీ రెండో మాట లేదు కానీ దురదృష్టం ఏమిటంటే మనం ఆ స్పిరిట్ని విస్మరించి దాన్ని పూర్తిగా మరిచిపోయి ఈ కొండ చుట్టూ తిరిగి వచ్చి దాన్ని ఒక రిచువల్ చేసేసి ఒక తంతుగా తయారు చేసి ఈ కొండ చుట్టూ తిరిగి నా కోరికలు తీరుతాయి అనే లెవెల్కి దాన్ని పట్టుకొచ్చేస్తే అది బాగులేదని తప్ప లేకపోతే ఆ కొండ నుంచి కొంత మట్టి తగు లేదా అక్కడ నాలుగు రాళ్ళు ఏరుకురావడం ఈ రాళ్ళు దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టోన్స్ అని చెప్పడం సో దిస్ కైండ్ ఆఫ్ ఇమాజిన్డ్ థింగ్స్ దే ఆర్ ఆల్ ఇన్కరెక్ట్ వాటిని కొంచెం మనం అంగీకరించము బట్ అదర్వైజ్ ఇట్ ఈజ్ ఒక చేతన తత్వము చేతనము అనేప్పటికీ దాన్ని దేవత అని ఎందుకంట మన దేవతని అంటే ఆ చేతన తత్వమునందు ఒక గొప్ప విభూతి ఒక ఐశ్వర్యము కలదు ఐశ్వర్యాద్యుపేతం అది దేవతాస్వరూపం కాబట్టి ఆదిత్య అనే శబ్దానికి ఇప్పుడు రెండు అర్థాలు ఉన్నాయి ఆదిత్య శబ్దం ఒకటి మండేగోళము అని ఒక అర్థం అది ఉంటూ ఉండగానే దాన్ని కాదని మాత్రం కాదు అది ఉంటూ ఉండగానే ఆదిత్య శబ్దానికి ఒక దేవతారూపము ఒక దేవత అనే అర్థము కూడా ఆ శబ్దానికి వస్తుంది రెండర్థములు కరెక్టే కాబట్టి ఒక అర్థం ఉంది కాబట్టి రెండో అర్థాన్ని తిరస్కరించాల్సినటువంటి సందర్భమేమీ లేదు సో తంతం దేవతాత్మానం సమర్పయంది కాబట్టి ఇప్పుడు అగ్ని అన్నారనుకోండి అగ్ని మీ మండే అగ్ని ఉంటుంది అది జడము కరెక్టా కరెక్టే కానీ ఆ జడముగా భావన చేయబడే అగ్ని చేతనతత్వము అది చైతన్యం అది వైదికుడు దృష్టిలో అగ్ని అది దేవుడది వాడు దేవుడిగానే చూస్త హవిష్ణన ఆధంగానే సమర్పిస్తాడు అంతేగాని నేను మండే అగ్ని మండే నిప్పు ఇది జడము ఈ జడంలో నెయ్య పోస్తున్నాను అది కాలిపోతుంది అని వాడు అనుకోడు వాడలా దర్శించాడు అసలు కాబట్టి ఆ చేతన తత్వము దేవత మంత్రార్థవాదాదిషు తథా వ్యవహారాత్ ఇప్పుడు ఆదిత్య శబ్దాన్ని మీరు గోళంగా వర్ణించవచ్చు ఆదిత్యుడు ఆ గెలాక్సీలో ఉంటాడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పినప్పుడు గోళము ఆదిత్యుడు పరమాత్మ యొక్క విభూతి ఆ పరమాత్మయ్యే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు దేవత కాబట్టి మంత్రంలో ఆదిత్య శబ్దానికి అర్థం దేవత మామూలుగా సెక్యులర్ లిటరేచర్లో ఆదిత్య శబ్దానికి అర్థం ఒక మండే గోళం అలా తీసుకోవాల్సి ఉంటుంది మంత్రాలు ఇంకా అర్థవాదలు ఉంటాయి అంటే ఈ కర్మలను స్థుతించేటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఎందు దేవతాశబ్దానికి అర్థము ఒక చేతనతత్వమే కానీ జడమైన ముద్ద మాత్రం కాదు అస్థి ఎందుకంటే తథా వ్యవహారా మంత్రంలోనూ ఇప్పుడు శబ్దానికి అర్థం వ్యవహారాధీనమై ఉంటుంది ఒక శబ్దానికి ఒక అర్థం ఉందంటే వ్యవహారాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీకు విక్టోరియన్ ఇంగ్లీషు ఈ రోజుల్లో వ్యవహారంలో కొంత కొన్ని మార్పులు వచ్చాయి అమెరికన్ ఇంగ్లీషు విక్టోరియన్ ఇంగ్లీషు డిఫరెంట్గా ఉంటాయి అమెరికాలో టైర్ స్పెల్లింగ్ టీఐఆర్ఏ అని రాస్తాడు సైడ్ నేను మొట్టమొదటలు వెళ్ళినప్పుడు లేదండి తెలుగులో బోర్డులు పెట్టి అన్ని తప్పులు ఉంటారు మీరు ఇంగ్లీష్లో కూడా తప్పులు రాస్తారా అని నేను అనుకున్నా అంటే వాళ్ళు అన్నారు టీవై ఆర్ఏ అసలు వై ఎందుకు అక్కడ అడిగారు ఇప్పుడు టైర్ వై వై ఎందుకు టైరి టైరికి వై వై వై వై వై వై నాట్ ఐ కాబట్టి ఐ అని రాస్తారు ఫ్లేమబుల్ అని రాస్తారు ఇన్ఫ్లేమబుల్ అని రాయరు ఒక ఆయన ఉన్నాడు ఇన్ఫ్లేమబుల్ అని రాస్తే ఇది మండే వస్తువు కాదు అని ఎవరికైనా భ్రమ కూడా కలిగవచ్చు అది విక్టోరియన్ ఇంగ్లీష్లో ఏమైనా రాస్తారు అన్ఇన్ఫ్లేమబుల్ అని రాయాల్సి ఉంటుంది ఇల్లు నెగిటివ్ పార్టికల్ అనే మాట కొన్ని చోట్ల వర్తిస్తుంది ఇక్కడ వర్తించదు విక్టోరియన్ ఇంగ్లీష్లో కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ అన్ఇన్ఫ్లేమబుల్ అనే మాట తీసేసి వాళ్ళు చక్కగా ఫ్లేమబుల్ అని పెట్టారు ఊరికే శబ్దాలకు వ్యవహారాలని కొట్టుకుంటుంది శబ్దం కాబట్టి ఆదిత్యాహరణరు ఆదిత్యాయ నమహ అప్పుడు ఆదిత్య అర్థం ఏంటి దేవతవే చేతనతత్వమే అక్కడ అర్థం ఆదిత్యాయన మహాది మండే గోడమని అర్థం కాదు ఋషులు అలా దర్శించారు మనం ఏం చేయాలంటే ఋషులు చెప్పిన మంత్రాలని వల్లించటంతో పాటుగా ఆ ఋషుల దర్శనము ఆ మంత్రములందు నిహితమై ఉన్నది దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అస్థి ఐశ్వర్యోగా దేవతానా జ్యోతిరాద్యాత్మభి అవస్థాతుగ్రహం గ్రహీతుం సామర్థ్యం ఇప్పుడు ఆదిత్య శబ్దానికి రెండర్థాలు ఉన్నాయి మండే గోళము అర్థము గలదు ఒకనొక దేవత అనే వాస్తవంలో అంతా చైతన్యమే చైతన్యము నిరాకారము కూడా నిరాకారము నిర్గుణము కూడా కానీ ఆ చైతన్యంలో మొక్కని మీరు సెపరేట్ చేసినప్పుడు భేదము భాషిస్తుంది భేదంతో పాటుగా జడత్వం కూడా భాషిస్తుంది భేదాన్ని వచ్చే జడత్వం వస్తుంది ఎప్పుడైతే భేదం వచ్చిందో ఆ భేదము ద్వంద్వాత్మకంగా ఉంటుంది జడములు చేతనములు అలా ప్రారంభం కాబట్టి సూర్యుడు ఆ పరమాత్మ యొక్క ఒక అంశ అని మీరు ఎప్పుడైతే స్వీకరించారో ఆ సూర్యుడు చేతన స్వరూపుడు అది ఫస్ట్ థింగ్ ఎందుకని పరమాత్మ చేతనుడు కనుక ఆ సూర్యుడు ఒక కాంటెక్స్ట్లో మండే గోళము అదే సూర్యుడు ఇంకో కాంటెక్స్ట్లో ఒక విగ్రహమును కలిగి ఉండడంలో అభ్యంతరమేమీ లేదు విగ్రహం మనకు అవసరం ఎందుకని పూజ చేయడానికి కాదు వేదాంతమునందు అధికారం ఉన్నది అని చెప్పడానికి ఇక్కడ పూజ టాపిక్ కాదు వేదాంతమునందు అధికారం ఉన్నది అని అంత మాత్రం చెప్పడానికి ఎందుకంటే వైదికులు వాళ్ళు సూర్యుడి కేసు చూసి ఆయన్నే ఆరాధించారు ఒక చేతనతత్వంగా ఆరాధించారు తప్ప వాళ్ళకు ఒక విగ్రహం యొక్క ఆవశ్యకత కనపడలేదు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి ఆ సూర్యుడు ఉండగా ఆయన్ని అర్ఘ్యప్రదానం చేయొచ్చు గాయత్రీ మంత్రంతో మీరు ప్రార్థన చేయొచ్చు సూర్య నమస్కారం చేయొచ్చు అవన్నీ మానేసి సూర్య దేవాలయం ఎక్కడో అల్వాల్లో ఉందని అక్కడికి పరిగెత్తేదంటే అర్థం ఏంటి రాజమండ్రిలో ఇలాగంటే ఒక విడ్డూరం ఒకటి కనపడుతుంది ఒక వియరుడు థింగ్ కనపడుతుంది గోదావరి నది కలుషిటింగ్ గోదావరి ఉంటుంది కలుషితం చేస్తూ ఉంటారు అదంతా చాలా కష్మలంగా ఉంటుంది కానీ గట్టు మీద గోదావరి మాత విగ్రహం అవుతుంటుంది ఎందుకు విగ్రహం ఇట్ ఈజ్ ఆ చక్కటి గట్టు మీద ఆ విగ్రహం ఇట్ ఈజ్ ఆల్ వెరీ సిల్లీ కాబట్టి అలాగంటే ఉద్దేశం కాదు ఇక్కడ సూర్యుడికి రాముడికి విగ్రహం కావాలి కృష్ణుడికి విగ్రహం కావాలి శివుడికి లింగం కావాలి విష్ణువుకి విగ్రహం కావాలి సూర్యుడికి విగ్రహం ఎందుకండి సూర్యుడికి చంద్రుడికి గోదావరికి గంగకి విగ్రహం ఎందుకు మనం ఎదుర్కొంటూ ప్రత్యక్షంగా కనపడ ప్రత్యక్ష నారాయణుడు అని విగ్రహానికి సందర్భం ఒకటి ఉండాలి ఇక్కడ విగ్రహాన్ని ఎందుకు స్వీకరించారంటే దేవతలకు కూడా వేదాంతము నుండి అధికారము కాలద్దు అంటే అలా ఉండదు అన్నాడు ఆయన ఎందుకు ఉండదు విగ్రహం లేదు కనుక అంటే విగ్రహం ఉంటే కానీ అధికారం ఉండదు కదా అందుకోసం విగ్రహం మనకు అవసరమైంది అంతే తప్ప ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ముందు కాదు అప్పట్లో సూర్య దేవాలయం ఒకటి కట్టాలని ఇక్కడ ప్లాన్ చేశారు అవుట్సైడ్ ది సిటీ టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన మొదలుపెట్టాడు సూర్యదేవాలయం అప్పట్లో టెన్ క్రోడ్స్ ప్రాజెక్ట్ అది అప్పట్లో ఆ తర్వాత ఆయన మానేశారు దాన్ని ఇట్ వాజ్ బ్యాంక్ సగం కట్టి ఎక్కడో ఉండదు ఈ పాటికి ఇప్పటికీ ఉండి ఉంటుంది ఎక్కడది లాల దగ్గర ఇక్కడ ఇది కాదు ఇది అల్వాళ్ళ దగ్గర ఉంది అల్వాలో లాలూ దగ్గర ఉంది తిరుమలగురిలో ఉంది అది కాదు నేను అనుకుంటాను ఇంకొక ఆయన సూర్యదేవాలయం కట్టాలని ప్లాన్ చేశారు ఆ పెద్ద ప్రాజెక్ట్ అది దాన్ని పేపర్ వచ్చి నేను కూడా చూశాను నన్ను ఒకసారి అక్కడికి తీసుకెళ్తానని కూడా ఆయన అన్నాడు సరే నేను వస్తానని అన్నాను ఆ తర్వాత ఆయన మానేశారు పర్సన్ రీజన్ కొంతవరకు కట్టి మానేశారు పెద్ద ప్రాజెక్ట్ ఊరి బయట అప్పట్లో ల్యాండ్ ఊరి బయటే ఉండేదిగా ల్యాండ్ ఊర్లో ఎక్కడ ఉంటుంది అనివే కరెక్ట్గా కట్టొచ్చు పీపుల్ వాంటేర్ వేడు బట్ ఇక్కడ మాత్రం టాపిక్ అది కాదు ఎందుకంటే మళ్ళీ దీన్ని అలాగా కనెక్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు కాబట్టి ఆయా విగ్రహమును స్వీకరించుటకు విగ్రహం యథార్థంగా ఉంటుందని కాదు విగ్రహం గ్రహీతం సామర్థ్యం ఉంటుంది ఆదిత్యుడు చేతన స్వరూపుడు ఒక కాంటెక్స్ట్లో మండే గోళముగా భాషించగలడు ఇంకో కాంటెక్స్ట్లో దేవతారూపాన్ని ఒక విగ్రహాన్ని కూడా కలిగి ఉన్న దేవతగా ఆయన ఉండడంలో అభ్యంతరమేమీ లేదు తథా హిశ్రూయతే సుబ్రహ్మణ్యాదే మేధాతిథేర్మేతి సుబ్రహ్మణ్యార్థవాద అని సుబ్రహ్మణ్య అంటే ఆ పదాన్ని చూస్తే కొంచెం ఆశ్చర్యం వస్తుంది ఎందుకంటే వేదంలో సుబ్రహ్మణ్య పదము తర్వాత పురాణాల్లోకి అదే పదం ప్రవేశించి దాని చుట్టూ చాలా ఇవల్యూషన్స్ చాలా వచ్చాయి అనేక రకాలుగా ఇవాల్వ్ అయింది అది అదంతా కూడా కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది కొంత ఇవల్యూషన్ ఉంటుంది బట్ సమా సమ్ సమాఫ్ ఇటీస్ బిట్ లాజికల్గా అనిపిస్తుంది వేదంలో అయితే యజ్ఞంలో ఒక క్యారెక్టర్ ఉన్నది ఇంద్రుడికే సుబ్రహ్మణ్య అని పేరు సో అరుణ ప్రశ్నలోనూ అక్కడ వస్తుంది యజ్ఞంలో సుబ్రహ్మణ్య అనే ఋత్విక్ కూడా ఉంటాడు అక్కడ బ్రహ్మ అనే పదం అనేది మన దురదృష్టం ఏమంటే శుభ్ర అని రెండు మొక్కలు చేశారు శుభ్ర మణ్య హకారంతో మొదలుపెట్టి మకారం పలకడం కష్టం కదా కాబట్టి హార్ట్ డ్రాప్ చేయి రిషికేశ్లో ఏం చేశారు హాట్ డ్రాప్ చేస్తే రిషికేశ్ మిగిలింది కదా ఇక్కడ కూడా హార్ట్ డ్రాప్ చేస్తే ఏం మిగులుతుంది శుభ్ర మిగులుతుంది అలాగే మిగిలింది శుభరామన్న అలాగే వచ్చింది శుభ్రమన్నే ఇప్పుడు ఎప్పుడూ కూడా రేఫ బా అవుతుంది అన్నానికి సుబ్బ అంటాడు ఏమండే ఆ మణ్యం తీసేస్తే రామన్ పెడితే సుబ్బరామన్ అయింది మణ్యం మణ్యంలా పెడితే సుబ్రహ్మణ్యం అయింది దాన్ని మణ్యం యా కూడా తీసేస్తే శుభ్రమణి అయింది ఆ శుభ్ర తీసేస్తే మణి వచ్చింది ఆ సుబ్బు వచ్చింది సుబ్బారావు వచ్చింది సుబ్బారావు ఇప్పుడు దేవత పేరు కదా ఏ దేవత పేరు ఏ దేవత సుబ్బా అనే దేవత పేరా ఈ ఎవ ఎక్కడున్నారు ఈ దేవత సుబ్బా దేవత ఇదంతా కూడా ఆ పదము బాగా అపభ్రంశాన్ని చెంది వచ్చిన డెవలప్మెంట్ తర్వాత సుబ్రహ్మణ్యుడు అంటే పాము అది ఎక్కడి నుంచి వచ్చిన అది కూడా చాలా విడ్డూరమే ఏదో మీరు ఏదో పురాణాలతో శ్లోకం పట్టుకొస్తే పట్టుకురావచ్చు యూ విల్ బి ఏబుల్ టు డూ దాట్ నేను ఇప్పుడు ఆ శ్లోకాలన్నీ వెతికేటువంటి ఓపిక నాకు లేదు నాకు అవసరం కూడా కనపడలేదు ఇంట్రెస్టింగ్ వర్డ్ సుబ్రహ్మణ్యం సో చాలా గొప్ప వర్డ్ సుబ్రహ్మణ్య ఒకటే నా దగ్గరికి వచ్చాడు మా అబ్బాయికి పుల్లాడు కుట్టాడు ఇలానికి సుబ్రహ్మణ్య అని పేరు పెట్టుకున్నాం అనుకుంటున్నాము అని వచ్చాడు చాలా మంచి పేరు అంటే దాని అర్థం చెప్పండి నేను వచ్చాడు అప్పుడు నేను పిలిచి మామూలుగా ఫోన్ మీద చెప్పొచ్చు అలా కాకుండా నా దగ్గరికి పిలిచి నేను ఆ భాష్యం తీసి విచారణ భాష్యం తీసి ఆ పంక్తి రాసి ఇచ్చాను సుబ్రహ్మణ్యం శబ్దానికి ఆయన అరుణ ప్రశ్నలో ఉంది సో అది రాసిచ్చాను చాలా బాగుంటుంది సూ అంటే శోభనమైన బ్రహ్మణి వేదమునందు యానే ప్రచయానికి సమర్థుడు అనేదో ఒక అర్థం ఉంటుంది వేదమునందు సమర్థుడు లేకపోతే వేదమునందు ప్రతిపాదించబడిన తత్వము అని అలాంటి అర్థం ఉంటుంది చాలా మంచిదది సో సుబ్రహ్మణ్యాథవాదము అని ఒకటి ఉంది ఏమిటి ఇది ఎలా మొదలవుతుందంటే మేధాతిథిర్మేష అని మొదలవుతుంది సో ఆ కథ ఒక కథ అది ఎలా ఉందంటే మేధాతిథింహా కాన్వాయనం ఇంద్రో మేషో భూత్వా జహారా ఇది అది షడ్వింశ బ్రాహ్మణము అనే బ్రాహ్మణంలో ఏదో ఒక వేదానికి చెందిన బ్రాహ్మణంలో అక్కడ ఏమని చెప్పారంటే ఇంద్రుడు దేవత మేష భూత్వా అంటే మేకరూపాన్ని ధరించి మేకరూపాన్ని ధరించి కాణ్వాయనం జహార మేధాతిథిం అంటే కణ్వ వేదమును కణ్వ శాఖనుధ్యయనం చేసే ఋషి ఆయన మేధాతిథి ఆయన్ని ఎత్తుకుపోయినాడు జహార సో మునిం మేషో భూత్వా జహార ఇది అప్పుడు ఇంద్ర ఆగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథే అంటే ఓ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం అంటూ మంత్రాలు ఉన్నాయి ఇంట్లో మన శుక్లజుర్వే కృష్ణయజుర్వేదంలోనే ఉన్నాయి అరుణ ప్రశ్నలో కాబట్టి ఆ ఇంద్రుడిని మేష అని పిలుస్తారు మేష అని పిలుస్తారు ఏమిటిని గుర్రేని పిలుస్తున్నారే మేక అని పిలుస్తున్నారంటే మేక రూపాన్ని ఆయన ధరించాడు ఒకప్పుడు కాబట్టి ఆయన్ని మేక అని పిలిచారు మేష అని పిలిచారు సో ఇంతకీ కాబట్టి దాన్ని బట్టి మీకేం తెలిసింది ఇంద్రుడనే దేవత గొప్ప శక్తి సంపన్నుడు చేతనుడు మేకరూపాన్ని కూడా ధరించగలడు అని తెలిసింది కదా దాన్ని బట్టి దేవతలకు వాళ్ళు శుద్ధ చిన్మయస్వరూపులే అయినప్పటికీ చైతన్య స్వరూపులే అయినప్పటికీ దేవత ఒక విగ్రహాన్ని స్వీకరించటంలో ఆ శక్తి వారికి ఉంటుంది అదేమీ అంత ఇంపాసిబుల్ ఏమీ కాదు స్మరియతే చంకో దృష్టాంతం స్మృతి వేదంలో దృష్టాంతం చెప్పారు అంటే దేవతలు ఏ రూపాన్నైనా ధరించగలరు అని చెప్పడానికి ఆదిత్య పురుషో భూత్వా కుంతీ ముపజామహా ఇప్పుడు కుంతీదేవి ఆదిత్య మంత్రాన్ని ఉపాసన చేసింది ఉపాసన చేస్తే ఆదిత్యుడు ఆయన అక్కడ మండే గోళం అయితే ఏమిడి ముందుకు ఎలా కానీ ఆయన దేవతాస్వరూపుడు మండే గోళము ఒక యాస్పెక్ట్ ఇంకో యాస్పెక్ట్ శుద్ధచేతన స్వరూపుడు ఆయన ఏ రూపాన్నైనా ధరించగలడు ఆయన ఒక పురుషాకారాన్ని ధరించి కుంతి ముందు ప్రత్యక్షమైనాడు అని మనకు కనపడుతుంది దాని దాన్ని బట్టి మనకి ఏమర్థమైనట్టు ఆదిత్య దేవత ఒక విగ్రహాన్ని ధరించదలుచుకుంటే దేవత కెన్ డూ దాట్ ఇంద్రుడు కెన్ కాబట్టి వేదాంతం చదువుకోవడానికి విగ్రహం లేదు అనే అడ్డంకి ఉండదు మృదాదిష్వీ చేతనా అధిష్టాతారభ్యుపగమ్యంతే మృదబ్రవీత్ పాపోవన్ ఇత్యాది దర్శనాత్ ఇప్పుడు మట్టి ఉన్నది మట్టిని దేవత అని మనం భావన చేస్తాం పృథివీ దేవత అని భావన చేస్తాం ఇప్పుడు పృథివీ దేవత అంటే అభిప్రాయం ఏమిటి పృథివీ అన్నది జడము మాత్రమే కాదు కేవలము జడము అనే దృష్టి కంప్లీట్ కాదు ఇన్కంప్లీట్ ఈ దృష్టి కేవలము జడము చేతనము నామరూపములు నానాత్మము వాటి మీదనే ఉన్నప్పుడు ఇదిగో మట్టి ప్రాణము ప్రాణవిహీనము అనే ఒక దృష్టి ఉంటుంది అది ఇన్ ఇట్స్ ప్లేస్ ఇట్ ఈస్ కరెక్ట్ కానీ దానికంటే హయ్యప్ దృష్టి ఒకటి ఉంటుంది వ్యవసాయదారుడు మట్టికి దండం పెడతాడు అమ్మా నాకు రక్షణ కల్పించు అని మట్టిని ప్రార్థిస్తాడు ఆ పొలాన్ని దున్నేప్పుడు దానికి దండం పెట్టి దున్నుతాడు వాడు ఒక దేవతని భావన చేస్తాడు అక్కడ తల్లి అంటాడు నేల తల్లి మాకు అన్నం పెడుతోందంటాడు తల్లిగా భావన చేస్తాడు కాబట్టి అలాగే ఋషులు అందరూ కూడా ఆ పృథివిని ఒక దేవతగా భావన చేశారు పృథివీ దేవత అని భావన చేశారు అయితే ఓ మంత్రంలో ఏమనుందంటే మృదబ్రవీత్ అని ఉంది మట్టి పలికను అని మట్టి పలికను అంటే జడమైన మట్టి పలుకుతుందా పలకను మట్టి జడము కాదు చేతనము శుద్ధ చైతన్యము అయితే చైతన్యానికి విగ్రహం లేకుంటే పలుకుతుందా పలకదు చైతన్యానికి విగ్రహం లేకపోతే ఎలా పలుకుతుంది విగ్రహం ఉంటే కానీ పలకదు వాచోహ వాచం చైతన్యం అంటే వాక్కు చైతన్యం కాదు వాక్కు వెనక్కలు ఉండే శక్తి చైతన్యం కాబట్టి దానికి ఒక మీడియం ఉంటేనే అది పలుకు అవుతుంది కాబట్టి పృథివీ దేవత పలికింది అన్నప్పుడు అది జడము కాదు శుద్ధచేతనము కాదు మరి ఏమిటి శుద్ధచేతనము ఒక రూపాన్ని స్వీకరించిన సందర్భం అలాగే ఆపహా అబ్రువన్ గంగా దేవత పలికినది గంగా అడిగింది నేను కిందకు వస్తాను నన్ను పట్టుకునేవాడు ఎవడు అని అడిగింది అడిగితే శివుడు అని ఏం చెప్పాడు సరైతే శివుడు తన తల మీద నేను కిందకు అని ఆవిడ అంది అప్పుడు అలా అన్నప్పుడు ఆవిడ ప్రవహించే నీరా కాదు ప్రవహించే నీరైతే ఎలా మాట్లాడుతుంది లేక శుద్ధ చైతన్యమా అది కాదు ఒక విగ్రహం దేవత అప్పుడే మాట్లాడడం సంభవం అవుతుంది ఆపోవన్ ఇటువంటివి మనకు కనపడుతూ ఉంటాయి కాబట్టి దేవతలకు ఇన్ వన్ కాంటెక్స్ట్ విగ్రహం ఉన్నది అని స్వీకరించటంలో అభ్యంతరము లేదు ఇప్పుడు బ్రహ్మ సమాజీస్ ఉంటారు శ్రీరామకృష్ణుడికి ఏమో బ్రహ్మ సమాజీస్కి ఇక్కడే ఉండేది దెబలాట్ అంటసేపటికి దెబలాట్ అంటే భేదు భేదభావన కాదు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండేది అయితే ఆయన బ్రహ్మ సమాజీస్ని రెస్పెక్ట్ చేసేవారు యూస్ టు రెస్పెక్ట్ దా కానీ వాళ్ళు ఈయన విగ్రహారాధన్ని ఖండించట్లేదని వాళ్ళు ఈయన మీద కోప్పడుతూ ఉండేవారు దే యూస్ టు అబ్జెక్ట్ వర్షిప్ ఫామ్ అండ్ దే యూస్ టు అబ్జెక్ట్ ఈయన వాళ్ళు ఫామ్ని వర్షిప్ చేయకపోయినా కూడా ఈయన వాళ్ళని రెస్పెక్ట్ చేసేవారు వాళ్ళ సత్సంగానికి వెళ్ళేవారు వాళ్ళందరూ ఈయన దగ్గరికి వస్తూ కానీ వాళ్ళు మాత్రం ఈయన దాన్ని రెస్పెక్ట్ చేయటం ఎరగదు సరే మీకు భావనలో ఆ లోటు కాబట్టి దేవుడికి విగ్రహము లేదు అని ఢంకా బజాయించి చెప్పడము హౌ కెన్ యూ సే దాట్ మేమేమంటాం అంటే దేవుడికి కొంతమంది ఏమంటారు ఇదిగో ఇది దేవుడి విగ్రహము అంటారు దేవాలయంలో విగ్రహం చూపించి ఇది దేవుడి విగ్రహము అంటారు మేము వేదాంతం మేమేమంటామంటే దేవుడికి విగ్రహం లేకపోవడం ఏమిటంటే అన్నీ విగ్రహాలే ఉన్న విగ్రహాలన్నీ దేవుడి విగ్రహాలే అసలు దేవుడిది కానీ విగ్రహం లేనే రామకృష్ణ వారు ఏమన్నారంటే ఓ చెట్టు చూపించారు మందార వృక్షం ఆ చెట్టుకి ఓ అరడన్ పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులతోటి అద్భుతంగా శోభిస్తోంది ఆయన అన్నారు చూడరా దేవుడి విగ్రహాలే అన్నారు ఆ పువ్వులన్నీ దేవుడి విగ్రహాలే కాబట్టి విగ్రహం ఉందంటారా లేదంటారా ఇట్ ఈజ్ దేర్ ఈజ్ నో వన్ సైడెడ్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్ బంగారానికి రూపం ఉందా లేదా ఉందంటే ఉంది లేదంటే లేదు ఉంది అని తీసుకోవచ్చు లేదు అని తీసుకోవచ్చు రూపము కల్పితము రూపరహితమైనది యథార్థమైన తత్వము భేదం ఉన్నంత రూపం ఉంటుంది జ్ఞా సో ఉపే ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే ఇప్పుడు గురువు శిష్యుడు ఒకటా కదా అని అడిగాడు ఒకటే మరైతే శిష్యుడు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళడం ఉపదేశం కొరకు మరి ఉపదేశం కొరకు శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళే మాట అయితే ఒకటి ఎలా అయ్యారు ఉపదేశాదయం వాద ఉపదేశాన్ని నిలబెట్టడం కోసమే గురువు శిష్యుడు అనేటువంటి వేర్వేరు పదములు వేర్వేరు భాషా మీనింగు వచ్చాయి జ్ఞాతే ఆత్మతత్వం తెలిస్తే ద్వైతం న విద్యతే కాబట్టి ఆత్మవిద్యను తెలుసుకునేందుకు దేవతలకు అధికారము గలదు అనే అంశంలో దేవతలకు విగ్రహమత్వాన్ని అంగీకరించడంలో అభ్యంతరమేమీ లేదు జ్యోతిరాదేస్తూ భూతధాతో ఆదిత్యాదిషు అచేతనం అభ్యుపగమ్య ఇప్పుడు ఈ మంటుంది ఎదుర్కొన్న మంటుంది ఇది దేవత మరి దేవతకి విగ్రహం ఉంటే ఈ మంటేటి విగ్రహం ఉన్న దేవత ఈ మంట ఎలా అవుతుంది అంటే చూడు ఈ మంట నది పాంచభౌతిక సమ్మేళనము అది భూత పంచభూతముల కలయిక వల్ల వచ్చింది అలాగే సూర్యమండలం కూడా పంచభూతముల కలయిక వల్ల వచ్చింది అలాగే గంగా నది ప్రవహించే నది సమ్మేళనము అటువంటి సమ్మేళనం భూతధాతువు యొక్క రూపమునందు జడత్వమును మేము అంగీకరిస్తాము అది జడము అని స్వీకరించటంలో మాకేమీ అభ్యంతరం లేదు అది జడము ఆ లిలలో జడమే అదే చేతనాస్త్వధిష్టాతారేవతాత్మాన మంత్రాార్థవాదాది వ్యవహారాత్ ఇప్పుడు మనిషి అంటే ఎవరండి మనిషి అంటే జడుడా చేతనుడా స్కేల్ మీద ఎక్కినప్పుడు వెయిట్ స్కేల్ మీద ఎక్కినప్పుడు జడు అంత సందేహమే ఉంది ఇప్పుడు నూ డెబ్బై కేజీలు ఉంటే బాగుంటుందని ఒక ఆకాంక్ష ఎప్పటి నుంచో అది అప్పుడు తీరి ఆకాంక్ష కాదది స్కేల్ మీదే కాకనే డెబ్బై ఐదు గేజీలు చూపిస్తుంది ఓ ఐదు గేజీలు వీడు అనుకున్న దానికంటే ఎక్కువ చూపిస్తుంది సో ఇప్పుడు వీడు చేతన పురుషుడు ఆ స్కేల్ దేన్ని చూపిస్తుంది జడాన్ని చూపిస్తుందా చేతనాన్ని చూపిస్తుంది జడాన్ని చూపిస్తుంది అయితే మనిషి జడుగులా చేతనుడా సో ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జడు వీడి దేహాన్ని వాళ్ళు జడదేహముగానే ట్రీట్ చేస్తారు వీడి చేతలు ఉండనే సంగతి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు ఈ డాక్టర్లు వాళ్ళు అకేషనల్ డే ఫర్గెట్ వీటి చే వాడు ఎంజెస్ట్ అంటే వీడి ముఖానికి ముందు స్క్రీన్ పెట్టేస్తాడు స్క్రీన్ పెట్టేసి పొట్టను కోసేసి పొట్టలోపల ఇరిగేషన్ చేస్తాడు ఇరిగేషన్ ఉంటే ఎంజెస్టో తెలుసిన బకెట్టు నీళ్లు తీసుకుని ఆ బకెట్లో నీళ్ళని మగ్గుతో తీసి ఆ పొట్టలోపల పోసి ఓ చిన్న స్పూన్ లాంటివి తీసి లయలా దాన్ని కదిపి వ్యాక్యూమ్ పైప్ పెట్టి ఆ నీళ్ళన్నీ లాగేస్తాడు మీ కాలిటీ ఇరిగేషన్ మీరు ఎవరినైనా సర్జరీ నన్ను అడిగితూ ఎందుకంటే వీడు పొట్ట లోపల హీ వాంట్స్ టు డూ సమ్ సర్జరీ ఇది అవన్నీ వీడు చిన్న ఆహార పదార్థంలో అవన్నీ ఉండగా సర్జరీ ఏం చేస్తాడు అంటే నీళ్లు పోసి ఒక చీపురు గట్ట తీసుకుని లయలాగా దాన్ని చీపురుగట్ట కాదు సంథింగ్ సిమిలర్ టు దాట్ చేసి వీడు ఇన్స్ట్రక్షన్స్ చీఫ్ సర్జన్సే ఓకే పుట్ సమ్ వాటర్ లిమిట్ పుట్ వన్ మోర్ మఫ్ వాటర్ అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తే నర్స్ పోస్తూ ఉంటుంది ఓకే నౌజ్ మూవీ డిస్వే లేకపోతే నవ్వు వ్యాక్యూమిట్ అవుట్ అనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తాడు జడముగానే ట్రీట్ చేస్తాడు జడమేది కానీ వాడు స్వరూపము చైతన్య స్వరూపుడు వాడు ఈ జడమైన దేహమును అధిష్ఠించి ఒక చేతనతత్వము కాదు వాడు మనిషి ఏమంటే ఈ జడముకు చేతనమునకు ముడి ఉన్నంత వరకు వాడు జీవుడు ఏమంటే ఈ జడం వైపు పోతే వాడు జడుడే వాడు ఈ ముడి ఈ జడం వైపు తిరస్కరించి ఇది నా ఆత్మ కాదు అని తిరస్కరించి అహంకార రూపంగా ఉండేటువంటి గ్రంథిని విడిపోతే వాడే దేవుడు అది వ్యవస్థ కాబట్టి దేవుడికి విగ్రహం ఉన్నట్టనట్టా చెప్పండి ఉంది లేదు ఎప్పుడు కూడా ఉంది లేదు యూ హెవ్ టు అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్ వాళ్ళు విగ్రహాన్ని ఏదైనా పూజించుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి మనం దాన్ని తిరస్కరించడానికి హక్కు లేదు ఇంకొక మేము విగ్రహ ఆరాధన మాకు లేదండి మేము ఉదయించే సూర్యుడినే ఆరాధిస్తాము అంటే వీడు నాస్తికుడు వీడిని హిందూ మతం నుంచి వెలివేయండి ఇలాంటి మాటలు కూడా చాలా తప్పు కాబట్టి అన్ని లెవెల్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ మీనింగ్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ మీరు యుక్తియుక్తంగా రేషనల్గా ఉంటూ శాస్త్రతత్వాన్ని తెలుసుకుని మీరు విగ్రహారాధన చేయటం వల్ల తప్పే ఉండదు మీరు యుక్తియుక్తంగా ఉండకుండా కస్టమ్స్ని ధర్మాలనుకుని బిలీఫ్స్ని సత్యాలనుకుని దాన్ని ఒక కోరికలు తీర్చే యంత్రంగా దేవుణ్ణి మార్చేసి అదంతా కరప్షన్ తప్ప అదర్వైజ్ ఇన్ ప్రిన్సిపుల్ ఒక రూపాన్ని స్వీకరించడంలో తప్పేది కానీ శ్రీరామకృష్ణుల వారిని నాకు అద్వైతం అనుభవానికి రావట్లేదయా నాకు రావట్లేదని చెప్పాడు ఆయన తోతాపుడి గారితో అద్వైతం అనుభవానికి రావట్లేదు ఇది ఒక పెద్ద దుఃఖం నాకు మిగిలిపోయింది అద్వైతమైన సత్యమని నాకు తెలుసు కానీ అద్వైతం అనుభవానికి రావటంలో ఇబ్బంది వస్తుంది అని చెప్పాడు అంటే తోటాపుడి చెప్పాడు ఒక కత్తి తీసుకుని ఆ అమ్మవారిని కోసి పారేవాడు అంటే సరే ఆయన వెళ్ళిపోయాడు ఈయన ధ్యానాలకు కూర్చున్నాడు అమ్మవారు అమ్మవారు ధ్యానం అంటే అమ్మవారే కనపడుతుంది ఆయనకి ఒక కత్తి తీసుకున్నామని నరికి పారేసాడు అప్పుడు అనుభవానికి అద్వైతం అనుభవానికి వచ్చి షీ వాజ్ వెరీ హ్యాపీ అది ఒక అప్పుడు అంటే అద్వైతం అనుభవానికి వస్తాయి కాబట్టి ఉపాసన సమయంలో రూపము ఆత్మ జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ అభేదము అభేదంలో మళ్ళీ విగ్రహం ఉండదు కాబట్టి వేదాంతం చదువుకునే అధికారము విగ్రహము కలిగిన దేవతలకి నిన్ననే మనం స్వీకరించాల్సి ఉంటుంది కాబట్టి చేతనాశ్చేతనా చేతనా చేతనాస్తు అధిష్టాతారేతనులు అంటే చైతన్య స్వరూపులు అధిష్టాతులు దేవతలు కాబట్టి మనిషి అంటే అధిష్టాత దేహమును అధిష్ఠించి ఉన్నవాడు మనిషి అలాగే సూర్యమండలమును అధిష్ఠించి ఉన్న దేవత సూర్యుడు అగ్ని గోళమును అగ్ని అనే మండి అగ్నిని అధిష్ఠించి ఉన్న దేవత అగ్నిదేవత అనే ఆ విధంగా జడమైన గోళమునల్లు జడమైన జ్యోతిష్యునల్లు అధిష్ఠితమైన దేవతను మేము స్వీకరిస్తాము దీనికి మంత్రాలు అర్థవాదలు యుక్తి వ్యవహారము ఇవన్నీ కూడా మనకి సహకరిస్తాయి యొక్క ఇంకో పూర్వపక్షం ఇంతకుముందు వచ్చిన పూర్వపక్షమే దానికి హీ టు గివ్ ఎ రిప్లై సో విల్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ క్లాస్ ం పూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యం శాంతిశాంతిశాంతి హరిం శ్రీగురుభ్యో నమ హరి త శ్రీకృష్ణా